అక్క మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అక్కడ చేస్తాం పరిశుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా లెక్కలేని వందనాలు కృతజ్ఞత పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా వేలాది దుద్ధలతో కూడిన మాహోన్నత గొప్ప దేవ నీకే స్తోతం నీకే వందనాలు తండ్రి దేవా ఏసు ప్రభా మా అందరి గురు సజ్జులెక్క నిలబెట్టిన ప్రభా నీకు వందనాలు ప్రభా దేవాభ మరి ఈ రోజు ప్రభా సభ గడుపుతుండగా ప్రభా మరి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరగాల ప్రభా ఏసా నీకే స్తోత్రం నీకే ఉండాలి తండ్రి దేవ మరి నీ సన్నిధికి వచ్చిన ప్రభా మా హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని అన్నింటిని తొలగించి ప్రభా మా పరిశుద్ధపరిచి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము ఇంకా ముందుకు వెళ్ళి ప్రభా మరి నీతో ప్రభా ఏకబింస ప్రభావిని నేను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మేము తయారు కావాలా ప్రభా దేవాచు ప్రభా మరి నీ యొక్క హస్తం తోడించి నడిపించని ప్రభా దేవ ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరినీ మీరు రప్పించండి దేవాయచప్రభ మరి సమయం కూడా ప్రభా వర్ధం చేసుకోకుండా ప్రభా ఉన్న సమయంలో ప్రభా నీను ఆరాధించే బిడ్డలకు తయారు చేయండి ప్రభా దేవ నీకేస్తవుతాం నీకు ఇవ్వనాలి తండ్రి దేవ తెగుల నుంచి నీకు వందనాలు వ్యాక్సిన్ నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క మీరు మాట్లాడింది ప్రభా దేవ మాత్మ చేత మీరు మాట్లాడండి ప్రభావ నీకేస్తవుతాం నీకు ఇవ్వనాలి తండ్రి దేవాయచ ప్రభా మరి ఆదివంతము మీరే ఉండి నడిపిస్తారని మరి యసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి మీరు పాడిన తర్వాత మేము కూడా ఒక పాత పాడతాయి ఒక్క నిమిషం ప్రేమయాభువా నిన్నే స్ంతును ప్రభువా ప్రేమ యేసు ప్రభువా నిన్నే స్ ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్ం తును ప్రభువా ప్రేమ మయేసు ప్రభువా నిన్నే స్థుతి ప్రభువాతాని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువాతాని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నందెంతగానో ప్రేమించినావు నందెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమి చావు నాకై నీ ప్రాణమి చావు నాకై ప్రేమయాసు ప్రభువా నిన్నే స్ ప్రభువాదవాటా నీవులచీ నా హృదయాని తటావు ప్రభువాదవాటా నీవులచీ నా హృదయాని తటావు ప్రభువా హృదయా గణములోకి హృదయాంగనములోకి అరుదించి నాందము నాందే ప్రేమ మయ ప్రభువాగుణ సంపన్నుడ స్తివారసుడ జీవిను నిత్యముని నీడలు స్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్ర బ్రతుకుగా మారేనులే ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే మాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగునాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతు నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఏ సయ్య నిన్ను వెన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించేనే ఏ సయ్య నిన్ను వెన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించేనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా స్థుతిగా నల వారసుడా జీవింతును నిత్యముని నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము గుణాల సంపన్నుడా ఏ శయ్య నీ కృప తలంచగానే నాశ్రమలు శ్రమలుగా అనిపించలేదే ఏ సయ్య నీ కృప తలంచగానే నాశ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగిన వికావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగిన వికావే సుగుణాల సంపన్నుడా తుతిగా నల వారసుడా జీవింతు నిత్యముని నీడలు ఆస్వాదింతును మాటల మకరందము జీవింతును నిత్యముని నీడలు ఆస్వాదింతును మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ప్రైజ్లాడు అక్క పాడం అక్క దీపక్క మీరు కూడా గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురేయ పరవశించాలని కను మరుగైనా పరి గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురేయ పరవసించాలని ను మరుగైనా శాశ్వత జీవము పొందాలని తగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని తగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని పన్యం చేరాలని తో ఉండాలని పగలుడే పరవశించాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానములకు స్పందించాలని నాకున్నవన్నీ యూ సమస్తం ఇచ్చించి నీ ప్రేమ కొలవాలని అది ఎంత ఏతులో ఉందో అది ఎంత లోతులో ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాట్లాడుతుందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని తగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని కమ్యం చేరాలని నీతో ఉండాలని పగలుడే పరవసించాలని దింగి నెల కను మరుగైనా శ్వత జీవ वंदालनी अललेन्नो रेgina त्रिमलेन्नो बचिना सिरमु वंचि सहिंचालनी अललेन्नो रेgina त्रिमलेन्नो बचिना వంచి సహించాలని వేదన బాధలు గుండెలు పిండిన నీ దుసిలువే మోయాలని నా గుండెకు వెలలోనా నిన్నే నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలాలు విశ్వాసము విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీ నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని ఉండాలని పగలుడే పరవసించాలని దీనికి నెల కను మరుగైనా శాశ్వత జీవము పొందాలని అల్లెలిగా ప్రైజ్ లోని ne preemim paaniya ko ninu gaa ka maridee nini ne preemim paaniya ko nee krupaloo nee dayaloo nee mahima sannidhelo naanu neelupu mu yesu నినుగా కామరిదే నిని నీ నీ ప్రేమింపనీయకు నా తలంపులకు అందనిది నీశీలోబ ప్రేమా నీ అర చేతిలో నా జీవితం చెక్కించుకువే వివరింపతరమా నీ కార్యము ఇహపరములకు నాధారం నీ వైయుండగా నాయసువా నాయసువా నినుగా కామరితేని నీ నీ ప్రేమింపనీయకు రంగుల వలయాల ఆకర్షణలు మురిపించే మెరుపులలో ఆశా నిరాశల కోటలలో నడివీధు ఈ లోకంలో చుక్కాని నీవే నాదరి నీవే నాగమ్యము నీరాజ్యమే మరి దేని ప్రేమింపనీ థ్యాంక్ యూ ప్రైజ్లాడు ప్రైజ్లాడు అక్క మన మధ్యలో ఉన్న దీపా మనకి వాక్యం షేర్ చేస్తుంటా మొదటి రెండో పేదురు ఫస్ట్ చాప్టర్ లో టెన్త్ వచ్చిన అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి క్రియలు చేయు వారైతే ఎప్పుడను తొట్రిల్లరు ప్రార్థన ప్రేమల దేవ కృపణండి దేవా మరి నీకే స్పూతం నీకే వదనాలండి దేవాయప్రభా మరి ఈ యొక్క వాక్యం చిత్ర మీరు మా రుదా మీరు మాట్లాడండి ప్రభా దేవాస ప్రభా ఈ వాక్యంలో ప్రభా మరి మీరే ప్రభా ఏర్పరచుకున్న దిగువ మీరే ప్రభా దేవాచు ప్రభావ ఈ యొక్క వాక్య చిత ప్రభావ మా రుదాయ మీరు మాట్లాడే ప్రభా మా లైఫ్ లో మీరు ప్రభా దేవాచు ప్రభా మా ఆత్మ మీరు రూపండి దేవ మరి నీ యొక్క పరిశోధాత్మ శక్తి ప్రభా సొంత తలపులో గద్దించి కొట్టి వేసే ప్రభావ యొక్క జ్ఞానం చేత నడిప దయచండి దేవ నేనైతే నిలబడుతున్న ప్రభావ మరి నాలో ఉండి మీరే మాట్లాడండి ప్రభా దేవాయ ప్రభావం మరి ప్రతి ఒక్క వర్డ్ కూడా ప్రభా అది నీ నుంచే రావాలా ప్రభా దేవాత ప్రభావం మరి న పశుధాత్మ శక్తి చేత నడుపుమని ఏతు కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం చండి అమెన్ దీన్ని టాపిక్ ఏంటంటే గాడ్ కాల్ అండ్ చాయిస్ అనమాట దేవుడు పిల్లడము ఇంకా మనకు ఆయనని ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట ఒక చాయిస్ అనేది మనకి ఇచ్చిందనమాట దేవుడు సో ప్రతి ఒక్కరికి దేవుడు చాయిస్ ఇస్తూ ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి ఎన్నో చాయిస్ ఇస్తాం మంచి చదివితే ఇది చేస్తాము నువ్వు మంచి చదివితే ఆ నీకు ఏదైతే చదువుకి ఏదైతే క్వాష ఉందో అది నేను నీకు ఇస్తా అని పిల్లలకు చెప్తా అంటే పిల్లలకి మనం ట్రీట్ చేస్తుంటాం కదా ఏ అవసరాలలో ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకు అనుకూలంగా ఉండాలా వాళ్ళకి నచ్చేలాగా ఉండాలా ఒక చాయిస్ ఇస్తాం నువ్వు మంచి చదివితే నేను చాక్లెట్స్ ఇస్తాను నువ్వు మంచి చదివితే సో ఇలాంటి మనకు చాయిస్ అనేది దేవుడు సో ఇక్కడ ఆయన ఇచ్చిన చాయిస్ అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నాం గాడ్ విల్స్ అండ్ ప్లాంట్స్ అనమాట దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడం అయితే ఆయన చిత్తాన్ని మనకు కనుగొన్నప్పుడు ఆయన కూడా మనకు కొన్ని చాయిసెస్ ఉంటారు కదా దేవుడు మరి ఆ చాయిస్ లో మనం బ్రతకాల నడవాలి అనంటే మరి ఆయన మనం చిత్తం కనుగొనాలన్నమాట అంటే రిమెంబర్ గాడ్ ప్లాన్స్ అన్నమాట ఆయన మనకు కొన్ని పర్పస్ ఇచ్చింది ఇంకా ప్రామిసెస్ ఫర్ యువర్ లైఫ్ అనమాట ఆయన మనకు ఎన్నో ప్రామిసెస్ చేసిన దేవుడు వాగ్దానం మనతో మాట్లాడిన దేవుడు ఎందుకంటే నా లైఫ్ లో ఒక సాక్ష్యం చెప్తాను నేను టూ లో బాప్టిజం పొందుకున్నా టూ లో నేను బాప్టిజం పొందుకున్నాను ఆ రోజు ఒక వాగ్దానం అనేది నాకు వచ్చింది ఏదంటే కీర్తనలు సిక్స్టీ త్రీ లో నాలుగో వచనం ఉందనమాట రాత్రి జాముల ఎందు ధ్యానించున్నప్పుడల్లా అని ఈ వర్డ్ నా హృదయానికి టచ్ సో దేవుడు చూడండి నైట్ టైమ్స్ అని అంటే ఆ యొక్క అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఆ టైం లో అంటే త్రీ ఫోర్ ఫైవ్ అదే టైం కదా మిడ్ నైట్ లాగా అనిపిస్తుంటది మనకి ఆ టైంలో చాలా మంది వాడుకుంటారు కాబట్టి దేవుడు అదే టైంలో అంటే దేవుడు అది మనకు ప్రామిస్ చేసిడు అది నాకు బ్యాప్తిజం కు ప్రామిస్ అనమాట అంటే ఆయన నాకు అది ఒక వాగ్దానం చేసిండు అయితే అట్లనే దేవుడు ఒక్కొక్క గిఫ్ట్ అనేది ఇస్తుంది ఒక్కొక్క చాయిస్ అనేది మనకి ఇచ్చినాడు కాబట్టి మనం లాస్ట్ టైం చూసుకున్నాము జర్మయకి దేవుడు ఏం చేసిన ఇర్మియాకి ఏర్పరచుకున్నాడు కదా ఎందుకంటే ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్ ది లా ప్లాన్స్ టు పర్పస్ యూ అండ్ నాట్ టు హర్మ్స్ యూ అంటే నేను నిన్ను హర్ట్ చేయట్లే ఏం చేయట్లేదు నేను ఒకటి ఇచ్చిన జర్మయ అంటే ఇర్మియా ట్వంటీ లో ఆయన మాకు ఇచ్చిండు అండ్ గివ్ యూ హోపన్ ఏ ఫ్యూచర్ ఒక భవిష్యత్తు నేను నీకు ఇయబోతున్నాను అది నువ్వు తెలుసుకో అని దేవుడు ఇరిమియాకు ఏర్పరచిన ప్రతి ఆయన రివీల్ చేసే దేవుడు కాబట్టి సో దేవుడు ఇరిమియా ఏ విధంగా ఏర్పరచుకున్నాడో అట్లు కూడా దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ అధ్యయనంలో చూసుకుంటే సెకండ్ పీటర్ వన్ అండ్ టెన్ లో మరి మీరు మీ పిలుపును ఏర్పాట్లను నిత్యమో చేసుకున్నటకు మరి జాగ్రత్తగా పడుడి సో ఆయన మనకి ఇచ్చింది ఒక పిలుపు మనకి గాడు ఏం చేసింది గాడ్ కాల్ అండ్ చూసు సో దెన్ మై బ్రదర్స్ ట్రై ఈవెన్ హర్ట్స్ టు మేక్ గాడ్ కాల్స్ అండ్ చాయిస్ అని చెప్తుంది అనమాట ఆయన నేను నిన్ను పిలుస్తున్నాను ఆయన మనల్ని పిలిచినప్పుడు మన మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్కి వెళ్తాము కాలేజెస్కి వెళ్తుంటాము కొన్ని కొన్ని ప్లేసెస్ అలాకి వెళ్తాం మనకంటూ ఒక సార్ అనేది ఉంటారు ఒక లీడర్ అనేది ఒక ఆయన అనుకో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మనం ఏం చేస్తామంటే మన టీచర్స్ దగ్గరికి వెళ్తాం టీచర్ నాకు ఇది రావట్లే అని మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని తెలుసుకుంటాం కదా అట్లానే మనం కూడా మన దేవుడే మన నాయకుడు ఆయననే మన టీచర్ ఆయననే మనకి ఎవ్రీథింగ్ ఆయననే మనకు తండ్రి మరి ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి మనము మన తండ్రి మన ఏర్పరచుకున్నాం కాబట్టి మనం ఆయన దగ్గర పోవాలా ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన మన పిలుచుకున్నారు కాబట్టి మనకి ఇచ్చిన ప్రతి ఒక్క అనేది ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఆయన ఎన్నో ఇచ్చింది చూడండి మనకు ఆ నైన్ ప్రూత్ఫుల్స్ ఇచ్చింది దేవుడు తొమ్మిది ఆత్మ పల్లెలు మనకి ఇచ్చిన దేవుడు అటు దేవుడు తొమ్మిది ఆత్మ పల్లెలు ఇవ్వడమే కానీ ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ కానీ ఆ ఎవరికి ఎట్లా కావాలో దేవుడు ఇస్తా ఉంటారనమాట ఎందుకంటే మనము ఎవ్రీ ఫోర్ ట్వెల్ లో కూడా మనకి తెలిసిపోతుంది ఎందుకంటే ఆయన ఇచ్చే గిఫ్ట్స్ అలాంటివి సో ఆయన మనకి ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన ఏదైతే మనకు ఏర్పరచబడిందో అవన్నీ నిశ్చయంగా మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి అవన్నీ జాగ్రత్త పట్టు మన క్రియా అనేది కరెక్ట్ గా ఉంటుంది అప్పుడు తప్పిపోమనమాట ఎటు మనం తప్పిపోము ఎందుకు ఆయన ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ డేసెస్ లలో దుస్తుడు ఎంతో పీరుస్తా ఉంటానమాట ప్రతి ఒక్క విషయంలో భార్య బట్టల విషయంలోనే కానీ అమ్మ అమ్మ కజినల అన్నదమ్ములు వీడి విషయంలోనే కానీ ఏదో ఒక విధయంలో పడేని చూస్తూ అందుకే దేవుడు చెప్తుంది ఆయన మనం పీ పీల్చుకున్నారు కాబట్టి ఆయనకు మనకు చాయిస్ ఇచ్చినారు ఆ చాయిస్ లో మనం ఏం చేయాలంటే మీరు జాగ్రత్త మీరు క్రియ చేయవరైతే వెళ్ళినప్పుడు తొత్తుంది అంటే వీటి ఎవ్రీ మన బిహేవియర్ మనం చేసింది ప్రతి ఒక్కటి ఎట్లా ఉండాలంటే ఆయనకి ఇష్టంగానే ఉండాలా మన ప్రతి ప్రవర్తన అంతటా ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన మనకు నడిపిస్తాడు అనమాట అందుకే మనం దేవుణ్ణి అడగాల దేవ నా క్రియా ఎట్లా ఉంది నన్ను మార్చిపోయి నా జీవితంలో అనుభవం అనేది నాకు కొన్ని అనుభవాలు దేవుడు మనకి ఇస్తుంటాడు ఇంకా కొన్ని మనం కొత్తగా పొందుకుంటుంటాం అనుభవాలు అవి పొందుకుంటప్పుడు డెఫినెట్ గా మనం పడిపోతుంటాము కానీ దేవుడు అలాంటి టైంలో మనకి నడిపిస్తున్నా ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి అట్లా మన లైఫ్ లో దేవుడు ఎన్నెన్నో నడిపిస్తుంటాడు చూడండి దేవుడు ఒక పర్పస్ అనేది మనకి ఇచ్చిండు ఒక ప్రామిస్ అనేది మనకి ఇచ్చిండు మనము మనం పిలిచినప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఏర్పాట్లు మనం ఉండాలా ఆయన మనకు చెప్తాడు కదా నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఒక్కరు మనం నడుచుకోవాలా మనకు స్కూల్లో మేడం వర్క్ చెప్తే ఆ వర్క్ చేస్తూ మనం స్కూల్కి వెళ్తాము అట్లనే దేవుడు ఒక పని మనకు అప్పజెప్పుడు అది మనం ఎట్లా అంటే జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా మన క్రియలు కూడా కరెక్ట్ గా ఉండాలా అట్లా ఉంటేనే మనము ఆ తప్పిపోము ఎప్పుడు తొట్టరి అలాగనే మన ప్రభువు రక్షకుడైన ఏతు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహంపబడను అంటే మన ప్రతి ఒక్క క్రియలు కరెక్ట్ గా ఉంటేనే ఆయన రాజ్యంలో మనం వెళ్ళగలుగుతాము అంటే ఆయన రక్షకుడు కాబట్టి మన తండ్రి మనల్ని ఎంతో ప్రేమించడు మన పాపం కొరకు ఆయన సిల్వర్ పైన రక్తం కాచడు తిరిగి లేచిన దేవుడు రానయ్యి ఉన్న దేవుడు కాబట్టి ఆయనకి మనం ఎంత రోబడి ఉండాలా ఆయనకి మనం నిజం చెప్తున్నాం కదా ఎంత తగ్గించుకొని ఆయనకి లోబడి ఉంటామో దేవుడు మనకు అంత పైకి లేవని చూస్తుంటాడు అనమాట ఎందుకంటే ఆయన పిలుపు అదే ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలా ఆయన ఇచ్చిన మనకు చాయిస్ అని మనం ఏం చేసుకుంటే సిద్ధపడ అన్ని ధరించుకోవాలి ఇవన్నీ మనము ఇవన్నీ మనం కావాలా మన జీవితంలో ట్రై చేస్తున్నాము నడవడి ట్రై చేస్తున్నాం కానీ పడిపోతున్నాము లేస్తున్నాము పడుతున్నాము లేస్తున్నాము అనంటే ఆ అది మనం అమూల్యంగా తాగడానికి కొంచెం టైం పడుతుంటది అనమాట సో అలాగనే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన ఏదైతే ఆయన పిలుపు ఉందో ఆయన ప్లాన్స్ ఏమున్నాయో ఆయన చిత్తం ఏముందో అది మనకు అనుగొనాలన్నమాట ఆ చిత్తానికి కనుగొన్నప్పుడు ఆయన మనకి ఇచ్చినట దేవుడు ఇర్మ్యాన్ని ఏ విధంగా అయితే ఆయన ఏ విధంగా అయితే నడిపించాడు దేవుడు ఇర్మ్యాన్ని అట్లనే దేవుడు మనల్ని కూడా పీల్చుకున్నాడన్నమాట ఆయన సేవకి మనం అడుగుతుంటాం దేవ మా సేవ జీవితం ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలా ఏం చేయాలి దేవుడు మనం అడిగినప్పుడు ఆయన ఈ విధంగా కూడా మాట్లాడతామంట మీ పిలుపును ఏర్పాటును నిత్యంగా చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్త పడుడి మరి ఇవన్నీ మనం జాగ్రత్త పడాలంటే ఆ ఫస్ట్ మన క్రియా కరెక్ట్గా ఉండాలి కదా మన ప్రవర్తన ఇంగ్లీష్ లో ఉంది పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు రావాలా అంటే మనము ఎంత మన ఇది కావాలంటే మన హృదయం అంటే నలగబడాలా మన హృదయం అమూల్యంగా మనం తయారవుతాము మనం తయారగాలి ఎందుకంటే ఆయన ఇచ్చేవి థింగ్స్ ఆ ఎంత పవర్ఫుల్వి ఎంత మంచివి మనకు మంచిది కానీ దాన్ని మనం పొందుకునేటప్పుడు దుస్తులు ఎట్లయినా మనకి ఆ అడ్డదారిలోకి నడిపిస్తూ ఉంటాయి డిఫరెన్స్ వేసెస్ రైట్ అండ్ లెఫ్ట్ అటు ఇటు దారిలోకి నడిపిస్తూ ఉంటాయి అనమాట అందుకే మనం అట్లా పోవద్దు అనేసి దేవుడు ముందే చెప్తుంది మీరు జాగ్రత్త పడమంట ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ టైం మనం ఎంత జాగ్రత్త పడదాం అనుకుంటే కూడా ఏదో విధంగా పడిపోతున్నాం కాబట్టి ఆ యొక్క పడిపోవడం మనలో ఉండద్దు అనేసి దేవుడు ఇవి చెప్తున్నామంట అందుకే ఇచ్చిన ప్రతి ఒక్కరి మనం జాగ్రత్త పరుచుకుంటే మన మార్గం అనేది కరెక్ట్ గా ఉంటది అంటే లెఫ్ట్గా రైతుగా మనం పడిపోము స్ట్రైట్ గా ఆయనలోనే ఉంటాము అందుకే అంటాడు ఆయన ఒక నిత్య రాజ్యంలోనే అంటే ప్రవేశించే నీరు సమృద్ధిగా అనుగ్రహంపబడేను మరి ఇక్కడైతే మరి దేవుడు మనకు చెప్తుండేది మన క్రియ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా ఆయన రాజ్యంలో ఉండగలుగుతాము కానీ ఇక్కడ పేతుడు ఏంటి అంటే సెకండ్ పీటర్ కాబట్టి ఈ కొన్ని లెటర్స్ రాస్తుంటారు కదా రోమ్య సంఘానికి అట్లా లేటెస్ట్ రాసినప్పుడు అట్లా చేసినప్పుడు ఎక్కువ అయినది దేనికోసం టీచింగ్ చేశాడంటే ఫాల్స్ టీచింగ్స్ ఉంటాయన్నమాట చాలా మటుకు ఈ అబద్ధమైన బోధలు ఫాల్స్ టీచింగ్స్ ఎన్నో ఉన్నాయి సో అలాంటివి కావద్దు మన ఇందులోనే ఉంటే చూడండి ఒకసారి థర్డ్ వచ్చిన చదవండి బ్రదర్ మన గురున్న అత్యశ్రేమును బట్టి వీటి విషయం మాట్లాడండి థర్డ్ వచ్చిన గుణములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి దురాశను అనుసరించట వలన లోకమందు ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు వాటిని అనుగ్రహించను చూడండి మరి ఇక్కడ మనం తెలిసిపోతుంది కదా వచ్చినా అంటే ఆయన ఆయనని ఆయనకి మనం లోబడినప్పుడు చేసినప్పుడు మన గుణాతిశ్రం అన్ని ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉండాలా కనిమ ఉంది అంటే గాడ్ డివైనింగ్ పవర్ హస్ గివెన్ us ఎవ్రీథింగ్ వి నీడెడ్ టు లివ్ ఇన్ ట్రూ రిలిజియన్స్ లైఫ్ త్రూ అవర్ నాలెడ్జ్ ఆఫ్ వన్ who కాల్ us టు షేర్ ఇన్ హిస్ ఓన్ అరే ఎవరైతే మనల్ని పిలిచినరు అంటే మనకి పిలిచినది ఏజ్ ప్రోబి కబట్టి ఆయనతో మనం ఎట్టు ఉండాలంటే ఎవ్రీథింగ్ వి నీడెడ్ టు లివ్ ట్రూలీ అన్నమాట కరెక్ట్ వేలో మనం జీవించాలా త్రూ అవర్ నాలెడ్జ్ మనకు ఉన్న జ్ఞానం చూడండి అబ్స్ట్రక్ట్ ఏదోక విధంగా మోసం చేస్తుంది నన్నైతే చాలా విధంగా మోసం చేసింది నాకు అర్థమైన మట్టుకు అంటే నేను దేవుని అడుగుతున్న ప్రతి విషయంలో దేవా ఏంటి ప్రభా నేను నీ దగ్గరలో ఉండమంటే ఏదో ఒక విషయంలో పడిపోతున్నాను నన్ను తిరిగి మన నన్ను లేవనెత్త ప్రభా అని నేను దేవుని అడిగిన ప్రతిసారి ఆయన నాకు చూపిస్తా ఉన్నమాట నేను ఎక్కడ పడుతున్నాను ఎక్కడ లేసినను ఆ ఈచ్ స్టెప్ బై స్టెప్ ఆయన మనకు చూపిస్తూ ఉంటారు మనం పడే పడే విషయంలో ఏంటిదో లేసే విషయంలో ఎట్లా కాబట్టి ఆయన నాకు చూపించిన విధానం ఇదే ఎందుకంటే నా తలంపుల వల్ల నేను అని దేవుని నాకు అంటే నేను దేవుణ్ణిలో వెళ్తున్నాను ఏదో ఒక విధంగా నాకు మళ్ళీ సడన్ గా బ్రేక్ అవుతుంది కాబట్టి నేను దేవుని అడుగుతున్నా దేవుడిని అట్లా బ్రేక్ కావద్దు నీ పిలుపుని ఏర్పట్టుకుని నిశ్చయం చేసినావు కాబట్టి వాటిని జాగ్రత్త పడాలా పడాలా నా ప్రవర్తన అంటే నీ అప్పచెక్కినప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన మరి ప్రతి ఒక్కటి మనం చూపించేదేవుడు సో ఆయన మళ్ళీ చేసుకుని కాబట్టి ఆయనకి మనం ఎట్లుందంటే మన వీని రెట్టు లీవ్ అంటే మనం ఎట్లా మనం లీడ్ చేసిన ప్రతి మనకు అవసరతలు ఏ ఉన్నా అవన్నీ అంటే ట్రూత్ గానే ఉండాలా ఇంకా మన నాలెడ్జ్ కూడా దేవుని వైపునే అందుకే ఆయన అంటారు కదా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయన స్థుతించి ఆరాధించాలా సో మన తలంపులు కూడా ఆయన వైపే ఉండాలా వన్ హూ కాల్స్ టు షేర్ ఇన్ హిస్ పూన్ ఏది ఉన్నగాని ఆయన ఆయన నుంచే నీకు ఆయన నుంచే నువ్వు పొందుకోవాలా ఆయన నుంచే నువ్వు షేర్ చేయాలా అంటే దేవుని యొక్క రాకడం కోసం నువ్వు అనేకలకు ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాయి కాబట్టి ఆయన కోసం నువ్వు చెప్పాలా అదే నువ్వు షేర్ చేయాలా ఎందుకంటే ఆయన నేను దేవుడు గాడ్ కాల్స్ అండ్ చాయిస్ అని ఎందుకు అంటున్నాడు ఆయన ఎందుకు పిలుచుకున్నాడు మన ఆసుపత్రుల కోసం కాదు కానీ ఒక ఆత్మను రక్షింపబడడానికి ఆయన నిన్ను నన్ను అందరినీ చూస్ చేసుకున్నాడు కాబట్టి చూస్ చేసుకున్నప్పుడు నువ్వు ఆయన ఆయన కోసం నువ్వు ఇతరులకు ప్రకటించాలా ఆయన యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మరి ఆయన నిద్రకోవడానికి మనం శక్తి పొందుకొని ఉండాలా ఆయన చూడాలా అంటే ఇవన్నీ మనము ఎట్లా ఒక ఆత్మకి చెప్తా ఉండాలన్నమాట ఈ లోకంలో ఎంతో సంపాదించినా ఏది చేసినా వ్యర్థమే అందుకే దేవుడు చూపిస్తుంటారు లాగింగ్ చాలా మంది లాగింగ్ ఈ లోకరీతిగానే ఉన్నారు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం లోకరీతం లాగింగ్ ఉన్నారు ఎటువైనా కానీ కానీ దేవుడు మనకి ఇచ్చిన లాగింగ్ ఏంటంటే ఆయనలో ఉండడానికి మన ఆత్మ ఆయనలో నడవడానికి ఆయన ఏర్పడుచుకున్నాడు కాబట్టి ఆయన కాల్ చేసాం కాబట్టి ఆయన కాల్ మనం లోబడి జీవించాలా ఆయన మన పాపం కోసం చనిపోయి తిరిగి రాబోతున్న దేవుడు కాబట్టి ఆయన కోసం మనం అనేకులకు ప్రకటించాలా అందుకే ఆయన ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపుని ఆయన ఇచ్చిన ప్రతి మనం జాగ్రత్తగా చూసుకోవాలా ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన ఏర్పాట్లు ఏమైతే ఉన్నాయో కదా దేవుడు మనకి ఎన్నో ఏర్పాట్లు చేసినాడు ఆయన మనకి సో ఆయన రాజ్యంలో మనం వెళ్ళాలి అనంటే దేవుడు మన ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మహిమ ఆయన నామానికి మహిమ కలిగేలాగానే మనం బ్రతకాలా ఐనీ ఎవ్రీథింగ్ మనకి ఇచ్చాడు కదా ఆయన మహిమ దేవుడు కాబట్టి ఎవ్రీథింగ్ ఆయన ఈ లోకంలో ఆయన తుమార్త ప్రకటించినంత వరకు ఆయన అందరికి ఇచ్చినాడు ఏ అవసరం ఎవరికొరకు ఏమైతున్నాయో అవన్నీ ఇచ్చినాడు సో మన దేవుడు ఎట్లయితే అన్ని సమృద్ధిగా అనేకులకు ఎట్లయితే ప్రకటించినో ఎలా చెప్పినడో మనం కూడా అట్టనే వెళ్ళాలా ఎందుకంటే మన దేవుడు మనకు అదే ఇస్తున్నాడు ఆయన పిలుపుని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ పిలుపుని జాగ్రత్తగా మనం నడుచుకోవాలి ఎందుకంటే ఆ పిలుపు నుంచి మనం తొలగిపోవద్దు దృష్టిలో తొలగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు అందుకే అని మనకి ఇచ్చిన పర్పస్ ఒకటి ఆయన ఇచ్చిన మన ప్రామిసెస్ ఒకటి మనం నడుచుకోవాలి ఈ బైబుల్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి ప్రామిస్ అయ్యి కానీ దేవుడు కొన్ని కొన్ని పాయింట్స్ మన హృదయానికి టచ్ అయ్యేలాగా ఉంటాడు అందుకే నేను చెప్పిన నా సాక్ష్యం ఏంటని ఆ దేవుడు నాకు బాప్తిజం టైంలో టూ థౌసండ్ లో నేను తీసుకున్నప్పుడు ఆ రోజు ఫ్రైడే ఉండే నేను టూ లో నేను తీసుకున్నాను ఆ రోజు దేవుడి ఇచ్చిన మగ్దనం అదే రాత్రి జాములి ఎందు ధ్యానించినప్పుడల్లా అని అది ఆడవరకే స్టాప్ ఉంది నేను అది మొత్తం రీడింగ్ చేసినప్పుడు నాకు ఆ విష్ణ దేవుడు ఎందుకు నేను ఆ టైంలో ధ్యానించాలా అని నేను ఇవన్నీ చూసుకున్నా అంటే ఎవ్రీ టైం దేవుడిని ధ్యానించచ్చు ఎవ్రీ టైం దేవుని మనం చూడొచ్చు కానీ ఆయన అది ప్రత్యేకంగా ఆ పాయింట్ ఎందుకు చెప్పినాడు అనంటే ఆ టైంలో మాట్లాడితే దేవుడు ఇంకా మనకు ఇంకెక్కువ బయలుపరుస్తూ ఉంటారనమాట అందుకే ఆయన ఇచ్చిన రిమెంబర్స్ చేసుకుంటూ ఉండాల ఆయన ఇచ్చిన ప్రతి దేవుడు మనకి ఏమైతే ఇచ్చినాడు అనే చిత్రంలో మనం ఉన్నాం కాబట్టి Everything we need to do is we need to do everything in each part. Now, when we need to do everything in each part, we need to talk about this. That's why we need to talk about this. We need to talk about this. We need to talk about this. God even power He has given us everything we needed to live to truth. But truth leads our religions life through our knowledge of the o, one who calls us to share in his own. మరి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి మనము ఇతరులకు ప్రకటించాలా తెలియచేయాలా మరి ఆయనకి కాల్కి మనం లోబడి జీవించాలా ఇంకా మనకు ఆయన ఆయన మనకు చెప్తున్నాడు చాయిస్ నీదే అని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఛాయిస్ మనకి ఇచ్చింది సో ఎవ్రీ ఛాయిస్ మనం పొందుకోవాలా ఎవ్రీ ఛాయిస్ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలా ఈ లోకంలో ఉన్నంత వరకు మనం స్ట్రగుల్ అవుతూనే ఉంటాం ఎంత స్ట్రగుల్ వచ్చినా అది ఆయన నామనికి మనకి ఎంతో సంతోషం ఎందుకంటే ఆ స్ట్రగుల్ వచ్చినప్పుడే నీ లైఫ్ అనుభవం అనేది తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది నీకు వస్తుంది ఎందుకంటే ఫేత్ అనేది మనకు రావాలా ఆ ఫేత్ లేకపోతే మనం పడిపోతుంటాం అనమాట అందుకే ఆయన అంటుండో ఆ మీ పిలుపు ఏర్పాట్లు నిత్యంగా చేసుకునేటకు మీరు జాగ్రత్త మరి మీ రీతి క్రియలను చేయవరాలైతే ఎప్పుడున్న తొట్టెలినరు అలాగనే మన ప్రభువు రక్షకుడైన ఏచుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహంపబడింది సో ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అనంటే డెఫినెట్ గా ఈ లోకంలో మనము ఎక్స్పీరియన్స్ పొందాలా అంటే ప్రతి ఒక్క శ్రమలో మనకు ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది అవి జరుగుతుంటేనే కదా మనము తయారవుతుంటాము అంతవరకు మనకు ఏది తెలియదు దేవుడు మనకు చాయిస్ ఇచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు వెళ్తే కాదు కదా తమ రిలీజన్స్ ఉన్నాయి ఆ రిలీజన్స్ కి కూడా మనం తెలియచేయాలా అందుకే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాల్ అనేది ఇచ్చినాడు దేవుడు కొంతమంది గొప్ప జనకి వెళ్ళి ప్రకటించమంటాడు దేవుడు కొంతమందికి వెళ్ళి సర్పంతులకు బోధించుకొని చెప్తుంటాడు సో అలాంటి చాయిస్ అనేది దేవుడు ఇచ్చినాడు సో నువ్వు ఎవరికి వెళ్ళి స్వాత ప్రకటించాను అది ఇక్కడే తెలిసిపోతున్నమాట అందుకే ఆయన అంటున్నా మీ పిలుపును ఏర్పాట్లు జాగ్రత్త ఆ పడమంట అన్ని విషయంలో ఎలా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి మనం సువాత ప్రకటించినా డెఫినెట్ గా మనకు శ్రమ అనేది రాబోతుంది కాబట్టి ఆ శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు ఈ వాక్యం మనకి ఇచ్చిండు సో ఆయన ఫ్రూట్ అనేది మనం ధరించుకోవాలి ఆయన సర్వంగా కావచ్చు మనం ధరించుకుంటేనే ఎవ్రీథింగ్ లో మనము వెళ్తాము దేవుని యొక్క ఆత్మకట్గా మనకు కావాలా ఒకటి చూసుకొని క్లోజ్ చేసుకుందాము ఈ బ్రోస్ చాప్టర్ ట్వెల్త్ వచ్చినాం చూసుకుంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు ఇటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించిన తట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది so uh, you don't even know what your life tomorrow will be you are like a puff of smoke with the appearance of a moment and disappear chudandi ikkada emo english la telugu la difference undi yo connection ఎందుకనక దేవుని యొక్క వాక్యము సజీవము బలము గలదై రెండు అంచములు సో దేవుని యొక్క వాక్యము సజీవము గలది సో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వర్డ్ నెరవేరుతుంది కాబట్టి ఎందుకంటే ఆయన నోటి నుంచే ఎవ్రీథింగ్ సృష్టింపబడ్డాయి ఆయన నోటి నుంచే అన్ని కాబట్టి అందుకే ఆయన సజ్జు దేవుడు ఆయన జీవం దేవుడు అని మనము అంటాం సో ఇది మనం ప్రూఫ్ చూపించాలా అన్యులకి మన దేవుడు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు అని మనం తెలియజేయాల అందుకే ఆయన అంటుండో దేవుడు ఇచ్చిన వాక్యం అంటే సజీవము బలం బలము గలదాయి రెండు అంచములు ఎటువంటి కర్గము సో ఎవరికే గాని దేవుని యొక్క వాక్యము నీకే గాని నాకే కాని తగులుతూ ఉంటారనమాట దేవుని యొక్క వాక్యం అంటే మన మార్చేది దేవుని యొక్క వాక్యము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దేవుడు మాట్లాడుతూ ఉంటారన్నమాట అట్లా దేవుడు ఇచ్చిన వాక్యం ఎంతో బలమైనది శక్తివంతమైనది ఆయన వాక్యంలో చాలా బలం ఉంది అనమాట the word of god is alive and acting sharper than any double edged sword it cut all the way through to wet soul and spirit middle currently even mana aatmaki kuda a devuni yokka ah de ante devuni yokka mana soul ki kuda devuni yokka a vakyame mana hrudayanke taglala ante ah eppudaithe mana hrudayanke devuni yokka vakyamu tagultado appude kada manaku telusu ostadi are devudu manatho maatladutunadu ani mana life anedi changing changes anedi kanipustundi so దేవుడు చెప్పిన ప్రతి ఒక్క వాక్యము మన ప్రాణాలకు బలమిస్తుంది మన స్పిరిట్ కి బలం అంటే మనకు సోల్ దానికి బలమిస్తుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తి మనకు బలమిస్తుంది సో ఈ వాక్యము ఇద్దరికి వర్తిస్తుంటాయి అనమాట అది మనం చదివిన కొద్దికి ఆ ఊటలాగా అది పారుతూనే ఉంటుంది అనమాట ఇంకా అది పొంగుతూనే ఉంటుంది వాటర్ వస్తనే ఉంటాయి అంటే మనం ఎంతెంత వాక్యంలో దేవుళ్ళు నాణం పడుతుంటామో ఆ వాక్యము మనకి ఎట్లు ఇస్తుంది మన ప్రాణాలకి ఎంతో జాయింట్ గా మార్నింగ్ సెక్ర ఎంజాయ్మెంట్ అంటే దేవుని యొక్క వాక్యం కదా మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది దేవుని ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యంలో జీవం ఉంది ఎందుకంటే సజ్జగల దేవుడు కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ఆయన మాట్లాడే దేవుడు అంటే ఈ వాక్యము ఎట్లా మనకు దప్పి వేసినప్పుడు ఆ రుచి మనము బాగా దాహం వేసినప్పుడు ఆ వాటర్ ఆ టేస్ట్ మనకు ఒక లాంటిగా కనిపిస్తుంటుంది ఒకలాంటి మధురం అనేది మనకు తెలుస్తుంటుంది అట్లనే దేవుని యొక్క వర్డ్ కూడా మనకు ఎప్పుడు అలావే ఎప్పుడు ఆయన వర్డ్ ఇంకా చనిపోదు ఆయన వర్డ్ ఎప్పుడు ఇంకా జీవంగా బ్రతుకుతూనే ఉంటుంది అందుకే సజ్జుగల దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేస్తుంటాం దేవాన్ని నువ్వు సజ్జల కమంలో ఎందుకంటే ఆయన సజ్జుగల దేవుడు కాబట్టి మనలా నిలబెడుతున్నాడు ఆయన ప్రాణాలు మనకి ఇస్తున్నాడు ఆయన ఎంతో యాక్టివ్నెస్ అనేది మనకి ఇస్తుంది షార్ప్నెస్ అనేది మనకి ఇస్తుంది అనమాట ఆ సర్వర్డ్ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యము మన జీవితాన్ని మార్చేస్తుంది ఎందుకంటే మన జీవితాన్ని అంటే మారు మనం పొందాలా ఆ మారు పొందాలి అనంటే మీకు ఫస్ట్ దేవుని యొక్క వాక్యమే రావాలా ఎందుకంటే ఈ ఆయన క్రియేషన్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ క్రియేషన్ కదా ఎవ్రీథింగ్ ఆయన క్రియేషన్ చేసిన దేవుడు మళ్ళీ అంత గొప్ప దేవుని దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు అందుకే ఆయన అంటున్నాడు గాడ్ కాల్స్ అండ్ ఛాయిస్ అని అందుకే ఆయన మీరు నా దగ్గరికి రండి నేను ఇంకా దారులుగా ఇస్తాను అని అంటున్నాడు ఎవ్రీథింగ్ ఇస్తాను అంటున్నాడు అందుకే జీవించున్నట్లు మరి మన హృదయం తలెంపులకు శోధించుతూ ఉంటాయన్నమాట అంటే దేవుణ్ణి మనం వెళ్ళినప్పుడే మన రుదానికి మన ఆత్మకి ఎవ్రీథింగ్ లో శోధనలు అనేది వస్తుంది ఆ శోధనలు విజయం పొందడానికే దేవుడు అంటున్నామాట మీ పిలుపుని మీ ఏర్పాట్లని జాగ్రత్తగా చూసుకోండి అని ఎందుకంటే పడిపోదని దేవుడు ముందే హెచ్చరిస్తున్నాను మనకి మరి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క కాల్ని మనం లోబడి జీవించుకోవాలా ఎందుకంటే ఆయన చిత్తం ఫస్ట్ టైం తెలుసుకున్నాము దానికంటే ముందు మనం దేవుని యొక్క థర్స్టింగ్ అనేది తెలుసుకున్నాం ఆయన యొక్క దాహం ఆయన కోసం మనం దాహం వేసినప్పుడు మన ఆత్మకి దాహం వేసినప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన డెఫినెట్ గా మనకు ఆన్సర్ ఇచ్చిన దేవుడు సజీవ గల దేవుడు కాబట్టి తర్వాత దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఏంటంటే దేవుడు మనం పిలిచినప్పుడు మనకి ఇచ్చిన చాయిస్ ఏంటిది ఆయన ఇచ్చిన చాయిస్ ఏంటిది ఎవరికి స్వాత ప్రకటిస్తావు ఎలాంటి వారిపై మనం స్వాత ప్రకటించాలా ఎన్నో చాయిస్ ఉన్నాయి కదా అట్లని మన దేవుడు ఇచ్చిన అవి అనమాట అయితే ఈ చాయిస్ అని పొందుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము సజీవ్ అంటే బలము రెండం చెయ్యగల వాక్యం కాబట్టి ఆ వాక్యము మనకు కావాలా అది ఒక దాళ్లగా మనం ధరించుకోవాలి ఆ యొక్క వాక్యము అందుకే ఆయన చెప్తుంది ఫస్ట్ ఆయన చూపించడు ఆయన చిత్తం ఏదో ఇర్మ్యాక్ ఎట్లయితే బయపరిచిన దేవుడు అట్లనే ఎవ్రీ ప్లాన్స్ దేవుడు ఇర్మ్యా చూపించాడు కదా అదే విధంగా మరి ఇక్కడికి వచ్చినాక కూడా పేదలలో మనం చూసుకుంటే ఆయన పిలిచిన ప్రతి ఒక్క ఏర్పాట్లు మనం అంటే ఆయన ఏదైతే మనకు ఏర్పాట్లు చేసిందో ఎవ్రీథింగ్ మనకు దేవుడు ముందే పర్లోక రాజ్యంలో ముందే సిద్ధపడి పెట్టినాడు సో అవన్నీ మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం యుద్ధం చేయాల్సిందే వాటితోటి సో వాటితో యుద్ధం చేయాలంటే ఎవ్రీ చాయిస్ ను పొందుకోవాలా దేవుడి ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్స్ ను పొందుకొని వాటితో యుద్ధం చేస్తేనే మనము జయించగలుగుతాం అందుకే కదా దేని యొక్క వర్డ్ మనకు కావాలి చెప్తున్నాడు అందుకే ఆయన వాక్యంలో మనం నానబడాలని చెప్తున్నారు జీవం గల దేవుడు బలం బలం గల దేవుడు కాబట్టి ఆయన యొక్క బలం మనం ధరించుకోవాలంటే దేని యొక్క పరిశుద్ధాత్మ మనకు కావాలా ఆయన వాక్యము అందరికీ వర్తించాలా అందుకే ఆయన అంటున్నారు ప్రతి ఒక్క వాక్యము మన పలికల ఉండాలి కాబట్టి ఆయన ఇవన్నీ చెప్తున్నమాట సో ప్రేర్ తత దేవుని యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ ఆ దంత తర్వాత ఆయన చిత్తం ఏంటిదో ఆ దంత తర్వాత ఆయన calling ఏంటిదో నీ choice ఏంటిదో ఇవి చూసుకోవాల ఇవి చూసుకుంటునే మనకు పర్ఫెక్ట్ లైఫ్ అనేది దేవుడు మనకు చూపిస్తుంటాడు ఎవ్రీథింగ్ ఎందుకంటే మన ఆలోచనలు 10 10 విధాలుగా పోతూనే శుద్ధనలల పోతూనే కాబట్టి ఆ శుద్ధనలల పోవదు చేదనంటే దేవుని యొక్క వాక్యం రిపీటెడ్ గా మనం జ్ఞాపకం చేసుకుంటూనే అవన్నీ వెళ్ళిపోతూనే అని నాకు దేవుడు ఈ విధంగా బలపర్చాడు ఎందుకంటే నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నానో దేవుడిని అడిగినాను ఆయన చూపించిన విధానం బట్టి నేను మాట్లాడినాను మరి ఆయనైతే నాకు చూపించింది ఇదే ఎందుకంటే చివరి దిన నాకు నా ఆరుద్యానికి తగిలింది మరి దేవుడు పరిశోధించిన దేవుడు కాబట్టి ప్రతి హృదయాన్ని దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు మరి ఆ హృదయంలో పరిశోధించినప్పుడు మరి మనం ఎక్కడ పడిపోతున్నామో ఎక్కడ లేసినామో అవన్నీ కూడా దేవుడు మనకు చూపిస్తాడు సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి దేవుడు చూపించినాయి ఆయన ఇంకా ఏవైతే మనకి ఇస్తున్నాడో అవి మనం భద్రపరచుకోవాలా మరి ఆయన ఇచ్చిన పిలుపు అంటే గాడ్ కాల్ కాబట్టి మనము చాయిస్ ఏంటో అదే తెలుసుకోవాలా మరి ఆయన సన్నిధిలో అడుగుదాము ఆయన మనకు బయలుపరచు దేవుడిని ఈ యొక్క వాక్యం మనం ధరించుకోవాలా మరి దేవుడు చిన్న వాక్యం ధరించుకోవాలా కామెంట్ ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐ అనికే వందనాలు ప్రభ నా తండ్రినికి స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా ప్రభ ఆయన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినారు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటిపాప కాచి కాపాడి ఈ తండ్రి యొక్క దినముకుని యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఆయన తండ్రి అనేకులు ప్రభ ఈ దినాన్ని చూడలేక వాళ్ళు కాలాలు ముగించుకున్నారు ప్రభ మీరు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నాయన సజీవమైన దేవ నీకే వందనాలు కృతజ్ఞతలు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యువయుగములకు కలిగును గాక హలెలుయ తండ్రి ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభ నాయన వాక్యం ద్వారా ప్రభ మాట్లాడినో ప్రభ నాయన తండ్రి వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను ప్రభ ఈ విన్న వాక్యం నా హృదయంలోకి వెళ్ళి ప్రభ అది నా హృదయాన్ని శోధించి పరీక్షించి నీకేదన్నా ఆయస్కరంగా ఉంటే నాయన మీరు తండ్రి మీరే నీ వాక్యమే స్వచ్ఛత అనుగ్రహిస్తుంది కాబట్టి మీ వాక్యమే నాయన మా హృదయాలను మమ్మల్ని నాయన శుద్ధీకరిస్తుంది కాబట్టి నీ పట్ల ఏమైనా ఆయస్కరమైంది ఉంటే శుద్ధీకరించండి ఆ విన్న వాక్యం నాయన అది మొలకెత్తి నాయన బహుగా ఫలించేలాగా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన మా పిలుపును మా ఏర్పాటును మీరు నిశ్చయం చేసుకోమని మరీ జాగ్రత్త పడమన్నావు కాబట్టి ఏ విషయంలో ప్రభా నాయన మేము తొలగిపోకుండా ఎక్కడ ప్రభ ఈ లోక సంబంధమైన ఆలోచనలు తలంపలు ఈ లోక సంబంధమైన హృదయం గాని మనసు గాని అలాంటివి ఏమీ లేకుండా ప్రభా నీ మనస్సును మేము ఆయుధంగా ధరించుకొని నీ ప్రేమను మాలో నిజముగా పరిపూర్ణం చేసుకొని నీ ఆత్మను మేము ధరించుకొని ప్రభానైనా మేము ధైర్యంగా నిలబడాలా ప్రభా తండ్రి కాబట్టి నీ వాక్యమే సజీవమైన రెండంచులు బలమైన కడ్గం అన్నో ప్రభా కాబట్టి నీ వాక్యాన్ని మేము ధరించుకోవాలా అంటే మిమ్మల్ని మేము ధరించుకున్నట్టే ప్రభా కాబట్టే ప్రభాయన నీ వాక్యాన్ని మేము ధరించుకొని ప్రభా మీరు పడిండు ప్రభా నైనా మా నిమిత్తం శ్రమ ఎందుకంటే మమ్మల్ని తండ్రి పరిమళ వాసనంగా ఉండుటక అన్నో కాబట్టి మేము కూడా అనేకులు ఈ దినం నాయన తండ్రి చెడుతనంతో ప్రభా నాయన అపవిత్రతతో లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభ వాళ్ళ తండ్రి పరిమళ వాసనంగా ఉండవలసిన వాళ్ళు ప్రభ చెడు వాసనం కలిగి ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభా నాయన నీ వాక్యాన్ని మేము ప్రకటించాలా అనేకులని ప్రభా నాయన నీ సత్యంలోకి కాబట్టి వాక్యం డాలు మేము కట్టుకొని నీ పట్ల విశ్వాసం కలిగి యథార్థ హృదయంతో విరిగి నలిగిన హృదయంతో ప్రభా నేను స్థుతిస్తూ నీ నామాన్ని గనపరుస్తూ నాయన నీ ఆత్మను మేము ధరించుకొని అనేకులకి నాయన నీ స్వార్థని ప్రకటించేలాగిన ప్రభ పిలుపు మా ఏర్పాటు అదే కాబట్టి ప్రభ ఆ విషయంలో ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రభా కాబట్టి మీరింటి క్రియలు చేయి వారైతే ఎప్పటికీ తొలగిపోరన్నో కాబట్టి అందరితో ప్రేమతో సమాధానంతో సంతోషంతో ప్రభ నాయన అన్నిటిని సహిస్తూ భరిస్తూ ఓపికతో ఓర్పుతో దీర్ఘశాంతంతో సాత్వికంతో మేము ముందుకు పోవాలా ప్రభా నాయన తండ్రి అప్పుడే ప్రభా మా క్రియలు మా గుణాలు ప్రభా నీకు తగినట్లు ఉంటాయి నీ అడుగు జాడలేందు మేము నడుచుకున్నట్టు ఉంటుంది నీకు విధేయత కనపరిచినట్టు మా హృదయాలు ఉంటాయి ప్రభా మా క్రియలు ఉంటాయి ప్రభా కాబట్టి మాలో ఏమున్నా నీకు ఆయాసరమైన క్రియలు ఉంటే తొలగించండి ప్రభ నేను ఇంకా ప్రభా నాయన మాలో ఇంకా నా తండ్రి మీ యొక్క ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా ఈ లోకంలో ఎవరు చూడనివి ఎవరు చెప్పలేనివి ఎవరు గ్రహించలేనివి మేము గ్రహించి చూసి ఇతరులకు ప్రకటించే భాగ్యము ధన్యత అనుగ్రహించండి ప్రభా కాబట్టి సజీవమైనది నీ వాక్యమే ప్రభ కాబట్టే ప్రభా నా తండ్రి ఆ వాక్యము మాకు అనుగ్రహించినందుకు ఏదైనా మీకు వందనాల ప్రభ నీకు కృతజ్ఞతలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభనైనా ఇంకా మేము వెళ్ళాలా ప్రభానైనా ఏ విషయంలో వెనుకడిగాయకుండా మేము ధైర్యంగా నిలబడి శక్తి కలిగిన దేవుడు మీ వాక్యమే ప్రభ అది మేము ధరించుకొని ఈ చీకటి శక్తులతో ప్రభానైనా మేము పోరాడి గెలవాలా ప్రభ మాకున్న ఆత్మీయమైన ఆ యుద్ధంలో ప్రభ మా పక్షమున మీరు మాకుండగా మాకు విరోధి ఎవడూ లేడు ప్రభ ఏవి మా ఎదుట నిలబడలేవు కాబట్టి సమస్తము ప్రభ మా ప్రవర్తన అంతటా నడవడిక సమస్తము ప్రభ నీ అధికారానికి మేము అప్పజెప్పుకుంటూ ప్రభ ఆయన మీకు తగినట్లుగా మేము నడుచుకొని ఆయన నీ అడుగు జాడల్లో మేము ముందుకు పోయేలాగిన ప్రభ ఎక్కడ ఈ లోక సంబంధం గుణాలు కానీ లోక సంబంధమైన విధానాలు మాకు లేకుండా ఆశలు లేకుండా ఎల్లప్పుడూ మా ఆసక్తి నీ ఆత్మ విషయమై ఉండాలా ప్రభ ఎల్లప్పుడూ మా యొక్క మనోవేదన కానీ ఏది మీ చిత్తము నెరవేర్చుకురకే ఉండాలా ప్రభా కాబట్టి ఆ రకంగా మమ్మల్ని దీవించి ఆశ్రవదించండి వాక్యం చెప్పిన దీపాశిష్టుని కూడా ప్రభానైనా మీరు దీవించి ఆశ్రవదించండి కుటుంబంలో మీ పర్లోక శాంతి సమాధానం అనుగ్రహించండి తన భర్త రాకపోకంలో మీరు తోడుండండి ప్రభా ఆ బ్రదర్ కూడా ప్రభానైనా మీరు కంచి ఆయన ఉద్యోగ విషయంలో ఆ ప్రమోషన్ విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి సిస్టర్కి ఇంకా ప్రభానైనా మీరు బలమైన అభిషేకం అనుగ్రహించి ఇంకా ఎన్నో వాక్యాలు ఎన్నో మరిగిన విషయాలు అనేకులకి ప్రకటించాలా అనేకులకి ప్రభా నైనా నీ వాక్యాన్ని వెదజల్లాల మీకు మహిమ తీసుకొచ్చేలాగా అలాంటి అభిషేకం అనుగ్రహించండి అలాంటి పరిశుధాత్మ నడిపింపు సిస్టర్కి అనుగ్రహించండి ఆ ఇచ్చిన గర్భఫలాన్ని ఆ బాబును కూడా మీరు దీవించి ఆశ్రవదించండి ప్రభ అలాగే మెర్సీ సిస్టర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభ సిస్టర్కి మంచి ఉద్యోగము ఆయన మీరు అనుగ్రహించండి నాయన కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభ నైనా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి కుటుంబ సభ్యులకి బంధువులకి ప్రతి ఒక్కరికి నాయన మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా సిస్టర్కి మెర్సీ సిస్టర్కి ప్రతి హృదయ వంచ మీరు నెరవేర్చండి ఆమె వెళ్ళే ప్రతి స్థలంలో మీకు మహిమకరంగా మీకు సాక్షిగా నాయన జీవించేలాగిన ప్రభ ఎక్కడ నాయన మీరే తోడుండండి ప్రభ ఆమె చుట్టూ ఉన్న ప్రతి దుష్ట శక్తులను అన్నిటిని మీరు గద్దించిన నాయన మీరు అక్కడికు సిద్ధపరచుకుని అనేకులను సిద్ధపరిచే కృప సిస్టర్కి అనుగ్రహించండి ప్రభ అలాగే రవి బ్రదర్ కూడా ప్రభ మీరు తోడుండండి ఆయన ఇంకా ఫైనాన్షియల్గా ప్రభ మీరే సహాయం దయచేయండి ప్రతి చీకటి దుష్ట శక్తులు అన్నిటిని మీరు గద్దించండి ప్రభా నాయన ఆయన ఇంకా నాయన అనేకులకి నాయన తండ్రి మీకు మహిమకరంగా ఉండాలా అనేకులని తట్టు తిప్పాలా ప్రభ అలాంటి జ్ఞానము పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మీరు అనుగ్రహించండి ఆయన సేవను మీరు దీవించి ఆశ్రదించి ఆయన వెళ్ళే ప్రతి ప్రతి మార్గం త్రోవణ సరళం చేయండి ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షణ మార్గంలోకి సంపూర్ణంగా మీ సత్యంలోకి నడిపించండి ఫైనాన్షియల్ గాని నాయన తను వెళ్ళే ప్రతి పనిలో ప్రభ మీరు తోడుండండి ప్రభా ప్రభా మీరే నాయన కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి నేను ఏదైనా మీరు జీ మేము బహుగా పాలించగలం ప్రభా కాబట్టి ఆ బ్రదర్ ను కూడా మీరు నైనా దీవించి ఆశీర్వదించమండి ప్రభా నాయన అలాగే చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దయచండి ఉద్యోగంలో ఉన్న ప్రతి సైతానుశోధనలు మీరు కొట్టివేయండి ప్రభా అన్న ద్వారా ఇంకా మాకు ఎన్నో విషయాలు ఇంకా ఎన్నో ఆత్మసత్యాలు బయలుపరచండి అన్న కుటుంబాన్ని అంతా ప్రభా సంపూర్ణంగా సత్యంలోకి నడిపించండి ఇద్దరు బిడ్డలు చుట్టూ మీ కంచా యొక్క అగ్ని పెట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వాళ్ళు ఉన్న స్థితిలో ఉన్నత స్థితికి మీరు లేవనెత్తండి అలాగే సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సిస్టర్ కూడా సర్వసత్యంలోకి మీరు నడిపించండి ఆయన కుటుంబంలో మీ పర్లో శాంతి సమాధానం అనుగ్రహించండి అన్నదమ్ములు అందరూ ప్రభా అన్న వాళ్ళ రిలేషన్ మొత్తం ప్రభాయన సర్వసత్యంలోకి వచ్చేలాగిన ప్రభా మీ నడిపించండి అలాగే ప్రభా నాయన మనోజ్ బ్రదర్ కానీ కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరి కుటుంబాలు మీరు దీవించే పరిశ్రమించమండి ప్రభ నాయన మేము వెళ్ళే ప్రతి స్థలంలో ప్రతి మార్గంలో మీరే మాకు తోడుండి నాయన మా మార్గాలు సరళం చేయండి ప్రభ మాకున్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఉద్యోగంలో ఉన్న ప్రతి సైతాన్ని చోదల నుంచి కుటుంబంలో ఉన్న ప్రతి సైతాన్ని చోదల నుంచి అన్ని విషయాల్లో ప్రభా మీరే మమ్మల్ని తప్పించి నేను మీకు మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభ దుష్టుడు ఎలాంటి బాణాలు వేసినా ప్రభా ఆ బాణాలను నాయన తండ్రి పాతాళంలోకి తొక్కేలాగిన నైనా మాకు అధికారం అనుగ్రహించండి మేము వెళ్తున్న ప్రతి సేవలో ప్రతి సర్పములను పాములను అన్నిటినీ తొక్కుకుంటూ ప్రభా నాయన తండ్రి ఆ గొప్ప సమూహాన్ని ఆ చరలో నుంచి విడిపించాలా మీ భేదలకి మీ స్వార్థని ప్రకటించాలా విరిగి నలిగిన వాళ్ళని దృఢపరచాలా ప్రభా బంధకాలతో ఉన్న వాళ్ళని ఆ బంధకాల నుంచి విడిపించాలా ప్రభా అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు అలాంటి మీ ఆత్మ మా మీదకు బలంగా అనుగ్రహించండి ప్రభ ఆయన వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితులను కూడా మీరు కనికరించి కృప చూపించి ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన గాయల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎవరైతే గర్భఫలం లేని సిస్టర్స్ ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ ప్రభాయన మీరే గర్భఫలం అనుగ్రహించండి ప్రభా ఎందుకంటే గర్భఫలము యోహోవా ఇచ్చు బహుమానం అన్న ప్రభ ఆ బహుమానం ప్రతి ఒక్క సిస్టర్కి ప్రభ వాళ్ళ జీవితాల్లో నాయన అనుగ్రహించి వాళ్ళ ఆశపడ్డ ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి ప్రభ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అనుగ్రహించి వాళ్ళ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచండి వివాహం కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రభ వాళ్ళకి వివాహం అనుగ్రహించండి నేను నా తండ్రి ఫైనాన్షియల్ గా నాయన అప్పులతో సతమతం అవుతున్న వాళ్ళందరినీ ఆ అప్పుల నుంచి విడిపించండి నాయన తండ్రి కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేని వాళ్ళందరికీ నీ పరులో ఒక శాంతి సమాధానం వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళ కుటుంబాలను మీరు కట్టండి ప్రభా నాయన తండ్రి అలాగే బీదలకి నాయన విధవరాలకి వస్త్రము లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ మీరు సహాయపడండి మేము కూడా సహాయపడే నాయన తండ్రి అలాంటి శక్తి మాకు అనుగ్రహించండి అలాంటి తండ్రి బలము మాకు అనుగ్రహించండి ప్రభ ఈ లోకంలో ప్రభ ఎంతోమంది నాయన రకరకాల ప్రాంత ప్రజలు ఉన్నారు సువార్థకు నోచుకునే వాళ్ళకి ప్రభ వాళ్ళకు కూడా సువార్థ ప్రకటించేలాగా ప్రభ నాయన నాయన మీరు మమ్మల్ని నడిపించండి ప్రభ నాయన ప్రతి చోట మమ్మల్ని మీరు నడపండి ఇంకా ప్రభా ఈ లోకంలో ప్రభాన అయినా తండ్రి మతపరమైన జీవితంలో జీవించే వాళ్ళకు కూడా ఆ మతపరమైన జీవితం నుంచి విడుదల ఇవ్వాలా ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరికి మేము స్వార్థ ప్రకటించాలా ఆ రీతిగా నీ వాక్యంలో ప్రభాన అయినా తండ్రి మమ్మల్ని సంపూర్ణంగా ప్రభ ఆయన మీ వాక్యంతో నింపండి ప్రభా ఆయన ఈ జరిగిన ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా ఈ దినం పాటల ద్వారా నాయన నేను మహిమ పరిచకం ప్రభ ఆయన మా ప్రార్థన మీకు మొరపెడుతున్నాం ప్రభా ఆయన అలాగే వాక్యం ద్వారా ప్రభాయన మీరు మా పిలుపు గురించి మా ఏర్పాటును గురించి మీరు మాట్లాడి మరొకసారి ప్రభ మా జ్ఞాపకం చేసినందుకు ప్రభా నీకెంతో వంద నాలుగు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యువేగములు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా నాయన తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి ఆ సిస్టర్ ఉందో ప్రభా నాయన తండ్రి ఆ సిస్టర్ గర్భఫలం అనుగ్రహించినారు ప్రభా చక్రవర్తి బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కి ఆ గర్భఫలాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి దుష్ట శక్తులను మీరు గద్దించి ప్రభానైనా ఆ గర్భఫలాన్ని ప్రభానైనా మీరే నాయన తండ్రి నడిపించండి సిస్టర్కి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగే గర్భంలో ఉన్న బిడ్డకి నాయన మీరే తోడుండండి ఆ కుటుంబం అంతాన్ని పర్లోక శాంతి సమాధానంతో నింపండి చక్రవర్తి బ్రదర్ని కూడా ప్రభానైనా మళ్ళీ నాయన మీ తట్టు తప్పండి ప్రభానైనా ఆయనకు అనేక విషయాలు మీరు బయలుపరచండి ఆయన కుటుంబం అంతాన్ని పర్లోక శాంతి సమాధానంతో నింపినాయన ప్రతి ఒక్కరం ప్రభానైనా నీ రాకడికి మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే అలాంటి కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తాను నజరేడైన యేసు క్రీస్తున్ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహిమతారు యొక్క దేవ కృపమైన స్తోత్రమైన గొప్ప ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టిన ప్రభావ కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలంగా కనుగరించినారు ప్రతి శ్రమల నుంచి ప్రతి శోధం నుంచి ప్రతి దాంట్లో నుంచి ప్రభావం ఘన గురించి అయినా మా ప్రార్థన అన్నింటికి ప్రభావం నుంచి వాళ్ళు ఎంతగానో బలపరుస్తున్నారనైనా దాన్ని బట్టి నీకే వందాలు అర్పించుకోవడం లేదా నీకే కృతజ్ఞత స్థితిలో అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహాశ్వరం మీరు యుగంలో నీకే కలుగు నాక నా ప్రభావన తల్లి ఒక మధ్యకాల సమయంలో అయినా మీకు స్వరమైన భాగ్యాన్ని మీరు మా అందరూ కనుగరించినారైనా ఈ దండత లోకంలో ఎంతో మంది మీరు మాకు అనుగించినారనైనా తండ్రి నీకే వందాలు అర్పించుకుంటున్న గొప్ప దేవా మీ వాకి చట్టంలో మా పిలుపు మా ఏర్పాటు మీ నిశ్చయి మరీ మనుషులు పోగొట్టుకుంటారు కాబట్టి ప్రభావ మీరు మరీ జాగ్రత్త కాబట్టి మేము ఏ స్థితిలో మేము పిలబడ్డమా పిలుపు తగినట్టుగా జీవించాలా ప్రభావ ప్రతి దశలోనైనా మీకు వినేత చూపించాలా వినే వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ నేను చేయాల ప్రభావ మీ వాక్యం ప్రకారంగా ప్రభావిని ప్రవర్తించాలా మరి విశేషంగా అయినా వాటి ప్రకారం మీద జీవించే ప్రభావ అనేక అనుభవపూర్వకంగా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి అనేకలు ప్రభావ పిలుపులు పోగొట్టుకున్న ఓ ప్రభావ శిలుపు ప్రభావ శత్రువుగా నడుచుకున్నారు అనేకలు అయినా ఈ రోజు అంత భయంకరమైన పరిశ్రమ ఉంటుండగా ప్రభావ మీరు మా అవి జ్ఞాపకం ఎంతగానో అన్ని దినం ప్రతి దినం మాకు మమ్మల్ని ఎంతగానో బలపరిస్తున్నారు మా పిలిపి మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి దశలో ప్రభావ అడు గడుపులు మాత్రం మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందలు అందించుకుంటున్నాయి గొప్ప జీవా ప్రతి దశలో ప్రభాన్ని జాగ్రత్తగా ఉండాలా అయినా ఇస్త ప్రభావ పరిశుధంగా జీవించాలా యార్ధంగా జీవించాల మాలో ఎలాంటి అపవిత్రత కానీ ఎలాంటి పులిపి ప్రభావా దశలో ప్రభాన్ని పరిశుభ్రంగా ఉండాలా మాకు ఎలాంటి బలగీత ఉంటే ప్రభావానికి బయటకు రావాలా వాళ్ళు ఇంకేమైనా బలగీత చూపించాలి ప్రభావా అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికం పొందాలా మీ కృపల్ మీ జీవించాలా తంది యథార్థ హృదయం కలిగే ప్రభావాన్ని ముందు మనిస్తూ మీకు సేవించే బిల్లుగా తయారు చేయండి మీ వాకి చేత మీరు మీతో మాట్లాడేందుకని వాళ్ళేసింది ప్రభా గొప్ప దేవన తన్ని పిలువబడి వారు కొంతమంది ప్రభావ ఎంతోమంది మీరు పిలిచారైనా కానీ కొంతమందినే ప్రభావ ఏర్పరుచుకున్నారన్న ఆ మిగతా వాళ్ళ ప్రభావ ఏమైందో ఆ స్థితిలో ఈ లోకంలో పడితే జీవిస్తున్నారైనా వాళ్ళు ఏ రీతి అయిన మీ పిలుపులోకి మీరు అదే మాకు ఇచ్చిన భారమైనా ఆ భారంలో ఆ ప్రయాసాన్ని ముందుకు పోతున్నాగా ప్రభావ ఎన్నో ఆటంకాలు ఎన్నో స్తంభాలు ఎన్నో శోధనలు అయినా వాటి మధ్యలో నుంచి మిమ్మల్ని నడిపిస్తున్నారైనా ఎంత గొప్ప దేవుడు ప్రభు మా కాలకేందరికీ మీరు పెట్టినారు ప్రభావ నాకని నీకు వందలు చేస్తారు మనవాడు ఇసులు పడిన ప్రభావ ఎర సముద్రంలో పాయలు చేసే ప్రభావ సముద్రం మధ్యలో కూడా నడిపించాలంటే సమస్యల గుండ ప్రభావ ప్రతి శ్రమలో నుంచి మధ్యలో నుంచి మమ్మల్ని నడిపిస్తారనే మార్గం చూపించి మన విజయం అనిపించిన సమస్య కూడా అది పక్క జరగాల్సిందే ప్రభావ ఏసుల అంతగా ప్రభావ మిమ్మల్ని బలపడితే అంత కాలం నుంచి నడిపించారు ఇక ముందు కూడా మిమ్మల్ని నడిపిస్తారు ప్రభావం సంపూర్ణమైన విశ్వాసం ఎందుకు ప్రభావ భషుద్రేసు ప్రభావ వైరస్ బాధితులు అందరినీ మీరు స్వస్థపచ్చిన ఆ కలవరిసిలను పదిన గాయాలను స్వస్థకరి ప్రభావాత విడుకు స్వస్థపచ్చే మీకు పెట్టుకోండి వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలని మాకు మరొక అవకాశం విడతించండి ఆయన కేంద్రం గురుకులు ప్రదర్శిస్తే అందరూ మీరు ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన గాయా నింపడి ప్రభావా మీరు ఆకలి తొరుగులు ప్రవా నీకులు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాల ప్రవా ఓ ప్రభావ తన వర్ణాలు చేస్తున్నాం సమస్త జన్మ శిష్యులు చేయాలా మీ పదిమల సువాసన అనేకులు కగడించాల నైనా ఇసుక నిన్న పోలి మీద నచ్చుకోవాలా ప్రతి దశలో ఆర్థిక మీద ఆ జీవితాలు ముందు పోతున్నా మీరు ఆమోదించండి మన బలపరి నడిపించండి ప్రభావ మీ ఆత్మ సాయం ండి ప్రదర్శిస్తారందరూ మీ ఆశ్రయించాలి దీప ఆండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపని ప్రోగ ఆత్మీయజీతం ఇంకా సంపూర్ణంగా మీరు బలపట్లైన సహాపడ మీ బలం శక్తి తలగించండి శక్తులు ఎదుర్కొనే సర్వంత కావచ్చండి ధరింప చేయని ప్రభావం నూతన అభిషేకం దయచేయడం మంచి ఆండి ప్రతి అనారోగ్యాన్ని ఏసుక్రీస్తున్న వాళ్ళు గద్దిస్తున్నాను విచ్చిపెట్టుకోమని మీ కుటుంబంలో పండిస్తే ప్రతి చీకట శక్తులను గద్దిస్తున్న ఏసుక్రీస్తున్నాను ప్రతి సమస్యలను ఆటం కలుగుతున్న ప్రతి చక్ర శక్తులను ఏస్తున్న వాళ్ళు గద్దిస్తుంది ఆ కుటుంబాన్ని ప్రాంతాన్ని విడిచిపెట్టుకోవడం మీకు ఆజ్ఞాపిస్తున్నారు గొప్ప దేవాస్థానం ఇంకా మీరు బలపర్చండి మంచి ఆరోగ్యం రైతు ఇంకా వాక్యం ప్రవేశం అర్థం చేసుకోవాలి మీకు వివేకము జ్ఞానం అందించండి పశువు దేవకాన్ని అభివృద్ధి మీడికి తోతులు పెట్టి మీ గొప్పలో వద్రపచుకుని గొప్ప సేవలు మీరు మీరు మీరు మీరు మీరు బలపరిచిన ప్రభావ పశుదాత్మేక రచయించిన ఉద్యోగ స్థానం తోడు ఉన్న స్థితిలో మీరు లేవనెత్తి మీకు ఇంకా బలంగా వాడుకోండి నా దేవ సంతానం సంతానం అనుగ్రహించిన గర్భ ఫలు మరిచే బహుమను ఆ బహులను ప్రతి బెడ్క అనుగరించి గొప్ప దేవానికి వర్ణాన్ని శ్రేణానికి స్థితి సోత్రమైన గొప్ప దేవ దిల్లి బెల్పడి జ్ఞానం చేసుకుని నూతన అభిషేకం నూతన జ్ఞానం చెప్పి నింపిల యొక్క వాడుకొని అనేక ప్రాంతాల అనేక చోట ప్రతి చోట మీ కొరకు పెట్టుకొని అనేక ఆత్మ ప్రభావం చెప్పడం బలమైన సాధన మీరు వాడుకోవాలి తన కుటుంబాలకు పిల్లలను దీని ఆశ్రయించండి నా దేవడానికి వర్ణాలు లభించుకుని సకృతి రూపించిన ప్రార్థిస్తాం దేవ పేరు మీరు అభిషేకం చేయండి పర్వలకు జ్ఞానం చెప్పి నిమికు శాసన పెట్టుకోండి ఒక మించిన బహుమైన మీరు కంచేసి బూతులు పెట్టి మీ కొత్త సాక్షన్లు పెట్టుకోండి అయినా నీకు వందని పట్టించుకుంటున్నాను తిరిగి సెక్రెట్ ద్వారీ నుంచి మనోజ్ వారి గురించి జ్ఞాపం చేసుకోండి దగ్గర మీరు అభిషేకించి వాడుకోండి నా దేవాల ప్రభావశాన్ని ముట్టని ప్రభావ బలపచాన చుట్టూ మీ కనించే సిద్ధ స్థలంలో ప్రతి ఆటం పుట్టి వేసి అనేక మంది విషయాలు బయటపచ్చాను కుటుంబం ఈ సత్యంలో ముద్రింపబడాలని సహాయమూల వాళ్ళు బంధువులు అందరి సత్యంలో రావాలా ఇద్దరు పిల్లల చుట్టు మీ మంచి వచ్చేసి అభిషేకించి ఇంకా బలంగా వాడుకోండి నా దేవన ప్రభు ఏపీ గ్రూప్ మా సోదరులు ఎంతో మంది నరేస్త ప్రభావాలందరినీ ఆశ్రయించ రాని వాళ్ళు ఎంతో మంది వాళ్ళందరూ మీ దీని నుంచి ఆశ్రయించండి మీరు అక్కడ తొలగం ప్రభావ కాబట్టి ప్రతి క్షణం మీ ప్రాధాన్యం ఎక్కువ సమయం గడపాల పర్శురాత్మక మీ నింపబడాల ప్రతి క్షణమైనా ఆ రీతిగా ప్రభావ మీ వాక్యంలో బలపడాలా వాక్యంలో గడపాలా ఆత్మక అర్థం ధరించుకోవాలా వాడి గొప్ప జనాన్ని మింగేసిన ప్రభావ వాడి వారి నుంచి అనేకమైన నడిపించాలి బయటనైనా తీసుకొని రావాలా ఆ శక్తులు గౌని మీద వాటిని యుద్ధం చేయాల ప్రభ మాకు బలమని గరించే గొప్ప దేవుడైన ప్రభావ యుద్ధం యహోవరే ప్రోభ ప్రతి దశలో ప్రభావం ఈ క్షణం కూడా యుద్ధంలోనే అనేక దుష్ట శక్తులతో మేము పోరాడుతున్నాయి ఆత్మీయ యుద్ధం ఉంది ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టాలా అనేకమైన విషయాలు తెలుసుకోవాలా క్రైస్తవ సంఘానికి ప్రకటించాల అందరూ సతులు నడిపించాలా అలాంటి సేవా జీవితంలో మిమ్మల్ని నడిపించండి వాటిందరూ మాట్లాడడానికి వందల ప్రభావ ప్రతి దశలో ప్రభావా పిలుపుని మేము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా జీవించాలా ఎందుకంటే పోగొట్టుకుంటారు కాబట్టి మరి జాగ్రత్త పడమన్నారు కాబట్టి ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా నైనా మిమ్మల్ని పోలి మీద నడుచుకోవాలా ప్రభావా అలాంటి సేవలో మూలందరినీ నటించాలని ఆశ్రయించి ప్రభావం నిర్చే శక్తిగా మీరు బలపర్చని ప్రభావ పశుయా అభిషేకంతో నింపండి మంచి జాబ్ ఇచ్చిన దేవానికి వందలు సహాయ అనేక స్థితిలో శోతలు అర్పించుకోవడం అయినా కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేయండి ప్రతి కష్టం నచ్చిన ప్రజలు అనుగరించిన ప్రభావాళ్ళ కుటుంబులు వాళ్ళ బంధువులందరితో సత్తు మంచి ఆర్థిక అందరికీ మీకు గొప్ప శాక్షలు పెట్టుకోండి ఇస్తార మీరు ఆశ్రించి అభిషేకించిన సేవలు వాడుకోండి అనేక చోట అనేక ప్రాంతాలను శోత పాటించాలందరూ అభిషేకించి వాడుకోండి అన్నదాలు పట్ల ఉదయం ఉదుల పట్ల ప్రభావి కనికరించి చూపించాలా వాళ్ళకి మీరు సాయపడాల ప్రభావా అది మీరు మాకు ఆగించిన ప్రభావా కాబట్టి అన్నింటి చేయాల ప్రభావా ఒక దశ నుంచి ఒక దశకు అన్ని నేర్చుకోవాల ప్రభావాకు బలం శక్తి అనుగరించండి సమస్త మీరు బలపరిచ బలపరిస్తేనే మీరు సమస్తం చేయగలబ్రామా లేకపోతే మేము ఏం చేయగలరా కాబట్టి మమ్మల్ని అందరినీ బలపరిచి సమస్త కారాలు మీ మైము పట్టు మేము చేయాలా అడిగితే ముందుకు పోవాలా అంటే సేవలు మనందరూ నటించి సిద్ధపచ్చుకోమని తర్వాలో నాన్న ఈసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిస్తున్నాం ప్రేమగలమ్మా ప్రేమగలమ్మ బర్లోకండి పరిశుద్ధులైంది ఈ మధ్యాహ్న కాలం అందు మేమందరము కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి ధర్మాన్ని బట్టి వందనాలు స్తోత్రాలుసాయా మేము అల్పులము ప్రభావ ప్రేమకు యోగ్యతలు లేని వారం వేసాయా అయినప్పటికీ మీరు మమ్మలను కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలుసే ప్రభ మా మనవులన్నీ మా ప్రార్థనా మనవులు మేము ముందర పెట్టి ఉన్నారు ప్రభ బ్రదర్స్ అలాగే ప్రభా ఫార్మర్స్ కోసము వరద బాధితుల కోసము అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కోసము వైరస్ బాధితుల కోసం ప్రే చేస్తున్నాం కుటుంబాల కోసం ప్రే చేస్తున్నాం సంతాన భాగ్యం లేని వారి గురించి ప్రే చేస్తున్నాం ఇసే నాయన రక్షక ఇంకా ప్రభుందరైతే వారి లైఫ్ లో ఫైనల్ స్టేజెస్ లో ఉన్నారో ప్రభ వారందరూ క్రిస్ ఎరుగులాగునా ప్రభులకు అనాథలకు తిండి లేని వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహిస్తారని ప్రభ అలాగే మేమందరము క్రీస్ రాయబారులుగా ఉండి మీరు కొరకే సిద్ధంగా ఉండేలాగునా మాకు నడిపింపున అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్న పంపి క్రీస్ చేసినా మేము పెద్ద పాప నిన్నంగా పెట్టుకుంటున్నా ఓమెన్ దేవాసు ప్రభాని ఒక వందనాలు కృతజ్ఞతాస్పతులు స్తోత రజా వైషుద్ధులైన సర్వశక్తి మంత్ర సర్వాధికారినికి వందనాల ప్రభా దేవాసు ప్రభావం మరి వాక్యించత ప్రభ మీరు మాతో మాట్లాడారు ప్రభా దేవాస ప్రభావిని యొక్క పిలుపుని ఏర్పట్లం ప్రభా మరి మేము మరి జాగ్రత్తగా పడి మేము తెలుసుకుని ప్రభావి నడుచుకుంటే మీరు మాకు సహాయపడాలి ప్రభా దేవా ప్రభావితాంతరం మమ్మల్ని నడిపించండి ప్రభా దేవా ప్రభా మేము లెక్క రైతు పడిపోకుండా ప్రభా నీ వైపు చూసుకుంటూ ప్రభా నీ వైపు మేము చూడాలి ప్రభా దేవా ప్రభాని యొక్క సహాయం ప్రభా ఏసే మమ్మల్ని ప్రభా ఏసే మేమైతే ప్రతి ఒక్క దాంట్లో ప్రభా మీరు చెప్పింది ప్రతి ఒక్కటి ప్రభావ అంగీకరించి మేము నడుచుకుంటామో ప్రభావ నీ ప్రభా దే మా ఈస ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క విధేయతను తొలగించి ప్రభా మీకు విధేయత కలిగిందో నడుచుకోవాల ప్రభా దయప్రభ ప్రతి ఒక్కటి కూడా ప్రభా మా ప్రతి ప్రవర్తన ప్రభా మీ అపశక్తి ప్రభా దేవ మీరు మమ్మల్ని గైడ్ చేయని ప్రభావ మీరు మాలో ఉండే మమ్మల్ని నడిపించిన ప్రభా ఏసా నీకే స్తోతం నీకే వండాల్సండి దేవా ఐసప్రభ యొక్క వాక్యం ప్రభా మేము ప్రతి నీ యొక్క వాక్యం సరంగ మేము ప్రభా దేవా మరి నీ యొక్క వాక్యం మనకు విధాలు పలకల్పిన నేను ప్రమా మరి ప్రతి ఒక్క దురాత్మలతో ఒక యుద్ధం చేయడానికి ప్రమా నక్క సరంగ కావచ్చు మాకు ధరింపచిన ప్రమా నీ యొక్క ఆత్మ కట్గా మాకు ధరింపచేనప్పుడు దేవా ఈస ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మేము విజయం పొందాలి ప్రభా ఇంకా ఇప్పుడు వెనుకష్ట వీల ప్రభామ అసలు మేము పడుకోకుండా ప్రభామా విజయం పొందుకుంటూ ముందుకు వెళ్ళాల అలాంటి శక్తిని బలాన్ని మాకు దాయించిన ప్రభా లే మరి నంలో మేము నానబడాల ప్రభా వాక్యం ప్రభా ఇంకా మాకు కొత్త కొత్త మాకు బయలుపరిచిన ప్రభామ తెలియచేయని ప్రభా మరి నూతన బలము శక్తి చిత్త మమ్మల్ని నింపని ప్రభానికి నీకే వెళ్ళాలండి దివా ఈసభ దిగి బ్రదర్ ని తాకి ముట్టి స్వస్థపరచండి బ్రదర్ చేసే ప్రతి ఒక్క పనులలోస్తం తోరించమా లేదా ని చిత్తాంతా నడిపించిన ప్రభామా ఆ బిడ ఎక్కడైతే అడుగు అది మొత్తం కూడా ప్రభా బిడ్డకు స్వాధీనం కావాల ప్రతి ఒక్క కూడా ప్రభావ సంగతి నడిపించాలి ప్రభావ అనే కాకుండా ప్రభావ నవైపు నడిపించాల ప్రభా ఇంట్లా స్థౌతం నీకు వెళ్ళాలండి ఆ బిడ్డ దీవించిన ప్రభామ తన భార్య కూడా మీ తాకి శాంతి సంవాదం ఐక్యత దండి చిన్న బాబు భవిష్యత్తు మీ దీవించని ప్రభా ఆ ప్రభావ తన చుట్టూని యొక్క అగ్ని కంచంలో ఆ కుటుంబానికి కూడా ప్రభావం అభిషేకించిన సేవలు వాడుకునే ప్రభావిట్లా స్థౌతం నీకు వెళ్ళాలండి దివాళ రవి అని కూడా మీరు తాకిముటి మరి అన్న ప్రతి ఒక్క పనులను యొక్క హస్తం తోడించాయి ప్రభావ అన్నను ఇంకా దీవించని ప్రభామ దేవాయుస ఇంకా సంయోచిమైన జ్ఞానము దాయించండి ప్రభామ దేవా ప్రభాని యొక్క వాక్యం కురమా ఇంకా నోతులకు నడిపించే అనేకల కుటుంబాన్ని ఒక సత్యం ప్రకటించి తయారు చేసే ప్రభావం ఇంకా జ్ఞానం చెప్త నింపన ప్రభా ఇంకేస్తే అవుతాం నీకు వినాలండి దేవాయప్రమా మరి అన్నని ప్రభా ఎక్కడైతే మీరు నడిపిస్తున్నారమా అన్న చుట్టుప్రభని ఒక అగ్ని కచ్చవల్లు వేసి పెట్టడం ప్రభా వెళ్ళిన ప్రతి ఒక్క మార్గంలో రూప తనకు స్వాధీనం కావాలి ప్రభ ఎక్కడ అడుగుపెట్టినా ప్రభా తనకి స్వాధీనం కావాలి ప్రభ దేవా ప్రభా అలాంటి శక్తి చెత నింపన ప్రభ దేవా మరి అన్న వర్క్ చేస్తున్న అక్కడ కూడా ప్రభామా అందరూ కూడా ప్రభా అన్నతో ప్రభా ఫ్రెండ్లీగా ఉండాలా మంచిగా స్నేహంగా ఉండి ప్రభావా అక్కడ కూడా నీ ఒక శోత ప్రకటించాలా రావాలి ఏసీ అమర్ వాళ్ళు కూడా తెలుసుకునే సన్నిధికి రావాలి ఆ విధంగా అన్న కూడా జ్ఞానం ఇవ్వండి ప్రమా నీ చేస్తే అవుతాం ఫైనాన్షియల్ వారికి దిండి అధిక సమస్య ఉంటే తీసుకోవని ప్రమా కురుకుల భవిష్యత్తులో మీదించని ప్రభుత్వ దేవు అక్కడ మీ తాకి ముట్టి స్వస్థపరచండి తన కూడా ప్రభావ సర్వ సత్యమైన నడిపించిన ప్రమా దేవాన్ని యొక్క జీవన వాక్యం అర్థం చేసుకున్న ప్రభు ఈ యొక్క సత్యం ఆ బిడ తెలుసుకోవాలన్న ప్రభామ బిడ్డ దర్శించి మాట్లాడిన ప్రభావ దేవా ఇద్దరిని అభిషేకించండి నేను సేవలో వాడుకునే ప్రమా దేవా అమలు సిస్టర్ని కూడా మీ జ్ఞాపకం చేసుకుంటున్నా వాళ్ళ హస్బెండ్ కూడా మీ జ్ఞాపకం చేసుకుంటు ప్రమా భార్య భద్రం శాంతి సమాధానం ఐక్యత దండి సైమన్ బ్రతని కూడా మీ జ్ఞాపకం చేసుకుంటున్నా అచిన బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా తన చుట్టుని యొక్క అగ్ని కంచములు వేసి పెట్టని ప్రభామ సంపూర్ణమైన ఆరోగ్యం దొమాడ చుట్టూ ప్రభాని ఒక అగ్నికంచమో ఉండాల ప్రభా చింత ప్రభాన్ని స్థుపించి ఆరాధించిపోయిగా తయారు చేయండి స్వౌతం నీకు ఏమన్నా దేమాయ ప్రభావం చంద్రశేఖరం జ్ఞాపకం చేసుకుంటున్నా అన్న ప్రభావ మీ తాకి ముడి స్వస్థపరచండి అన్న చేసే ప్రతి ఒక్క పనులలోని ఒక అస్తం తోడించని ప్రమా దేమాయతు ప్రభా అన్నకి ఇంకా గుణమైన మర్మల్ బాధపడని ప్రభామ సంయుచితమైన జ్ఞానం చేత నింపని ప్రభ దేమాయతు ప్రభ అన్న గుడి మరి ఎంత మంది ప్రభా శత్రులాగా మరి అన్నను పీడిస్తున్న ప్రభావం వారి అందరిని కూడా ప్రభా ఏచుకు సునామంలో గద్దించి కొట్టివేసే ప్రభావ వాళ్ళంతా కూడా ప్రభావ ఏచుకు సునామం మిత్రులుగా మారాల ప్రభా ఏతు ప్రభా అలాంటి వాళ్ళు ప్రభావ మన్న చెప్పిన ప్రతి ఒక్క వాక్యం వాళ్ళు వినాల ప్రభా వాళ్ళు కూడా మార్మర్చు పొందాల ప్రభా ద ఏచు ప్రభా ఎక్కడికి వెళ్ళిన ప్రభా అన్నకు విజయం దాయించని ప్రమా దేవ అక్కని కూడా మీ జ్ఞాపకం చేసుకోండి అక్క కూడా సత్యంలోకి రావాలా ఏసు ప్రభామ మరి కొడుకు బిడ్డ భవిష్యత్తులో మీ దీవించిన ప్రభామ వారి చదవంతలు యొక్క అస్తం తోడించి నడిపించండి దేవ వాళ్ళనిద్దరు కూడా ప్రభావం యొక్క సర్వసత్యమైన చువాత ప్రకటించబడ్డలకు తయారు చేయని వారి కుటుంబం అంతా కూడా ప్రభావం రక్షణకి రావాల సత్యం గ్రహించాల ప్రభా దేవ వారి అందరిని మీరు నడిపించుకుని ప్రభానికి నీకే వినాల్టండి దేవాయించాభావ మంచి చెప్పర్ విషయంలో ప్రార్థించిన ప్రభావ ఆ యొక్క బ్రదర్ ని కూడా మీ తాకి ముట్టి స్వస్థపచ్చి ఆ యొక్క బ్రదర్ కి కూడా ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం దయచే ప్రభావా ఏ చేయం సేవకు వెళ్తున్నగా ప్రభావ మరి నష్టం తోరించి ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మశక్తి చేత నడి దాచని ప్రభావ దివాయించ ప్రభావ తన వైఫ్ మీ తాకిమిటి స్వస్థపరచండి ఆ బిడ్డ గర్భ మీ తాకి ముట్టి స్వస్థపరిచే ప్రభామ తన చుట్టుప్రభ తన గర్భం చుట్టుప్రమ నీ యొక్క అగ్ని కంచంపడి వేసి పెట్టిన ప్రభ దివాయి ఇద్దరిని కూడా ప్రభా అభిషేకించండి నీ సేవలో వాడుకున్న తన కుటుంబం నీ సన్నిధి నడిపించుకోండి ప్రభా నీకే స్థౌతం నీకే వనల్తుంది తను ఎక్కడ అడుగుపెట్టినా తనకి స్వాధీనం కావాల ప్రభా అనేకులు మార్మంచుకుంది రక్షణకి రావాల ప్రభ దివా ఇచ్చప్రభా తన శైవ జీవితంలో ప్రభావ ఫలిఫలితం చేయాలని ప్రభా నీకే స్థౌతం నీకే వనండి ప్రభా అభా మరి మర్శి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ ఏసే మరి మరి సిస్టర్ కూడా మీ తాకి ముట్టి స్వస్థపరచండి అబిడక చేసే ప్రతి ఒక్క పనులలో ప్రభావ మీరు దీవించి ఆశ్రమించేస్త ప్రభా ఆ బిడ్డ కూడా ప్రభా మీ యొక్క వాక్యాలు ధ్యానించల ప్రభావ నీ యొక్క సత్యం అనేది తన ధరించుకోవాల ప్రభావా ఏ మన బిడభాత్మ శక్తి చేత పండి ప్రభావ తన కుటుంబంలో నవరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ తన భర్తను కూడా మీరు మార్చివేయండి వారి భర్తల మధ్య శాంతి సమాధానం దయచిన ప్రభావ మన కుటుంబంలో ప్రభావ అన్నదమ్ముల కానీ అక్కడ ప్రభావ తల్లిదండ్రులే కానీ ప్రభావాళ్ళంతా కూడా ప్రభావ సర్వ సత్యంలోకి రావాలి ప్రభావ వారి నన్ను కూడా నీ సన్నిధికి నడిపించుకోండి వారికి అందరికి సంపూడే వస్త ఆరోగ్యం ఇచ్చిన ప్రభావా ప్రతి ఒక్క వారిని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వంద నెలతోంది ఆ కుటుంబానికి ప్రభావ మీరు నిలబెట్టండి నీకే స్వతం నీకే వెళ్ళాలండి ఆ బిడ్డకి ఇచ్చిన నీకు వంద నెల ప్రభావాడ ప్రభా నిన్ను స్థుతి ఆరాధించిన ప్రభావా జీవించిన ప్రభా ఏసా నీకే స్వతం నీకు వెళ్ళాలి అండి బీమాయించభా ఇంకా ఎంతో మంది బిడ్డలు రాను వారి నందరిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ప్రభా బాయో కాకల్ మిస్ చేసుకోకుండా ప్రభా అందరూ వినాల ప్రభా వాళ్ళ ఆత్మలు కూడా ప్రభా మరి వాళ్ళలో ఉండి మీరు నడిపించని ప్రభావ దేవ వాళ్ళంతా మార మంచుకుంది రక్షణకి రావాలి ప్రభా సత్యం గ్రామించాల ప్రభావాళ్ళు కూడా ప్రభాని యొక్క శోత ప్రకటించాల ప్రభావ దేవా ప్రభా రాణ బిడ్డలు కూడా ప్రభావ వారికి ఉన్న ప్రతిక మీరు తీర్చని వారి కోరికలు ఆశలను మీరు నెరవేర్చని ప్రభ ద ముఖ్యంగా ప్రభావ ప్రాంతంలో ఉండాలని యొక్క వాక్యంలో ఉండాలి ప్రభావ వారి అందరినీ మీరు నడిపించని ప్రభాని యొక్క శక్తి చిత్త ప్రభా నీకే స్తౌతం నీకే వెనాలండి దేవా ఆనాథ బిడ్డలు మీరు చేసుకోండి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావా మరి దేశ దేశం మధ్యలో శాంతి సమాజం ఐక్యత కూడా మీరు దరించని ప్రభావ వారి అందరినీ కూడా ప్రభావ మీరు రక్షించిన దేవన్ను అన్నావు ప్రభా ఏ ఆత్మ నశించి నశించుకోవడం మీకు ఇష్టం లేదన ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా నీ సన్నిధికి రావాలంటే ప్రభా ప్రతి ఒక్క ప్రభా దృష్టి నుంచి వారిని కావడండి ప్రభావ ఇంకా నీకు వందల దేవానికి పరిశుద్ర సర్వశక్తి మంత్రులు అనేక వందనాలు ప్రభావ దివాయించభా బార్డర్స్ విషయంలో ప్రార్థించమన్నారు ప్రభా ఏసీ మరి మధ్యలో ప్రభా మరి ఎలాంటిది జరగబోతున్న ప్రభా అది మీకు తెలుసు కాబట్టి ప్రభా మరి అక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రభా ఎటు స్నామంలో గద్దించి కొట్టి వేసే ప్రభ మీరే ప్రభా అక్కడ మేలు జరిగించని ప్రభావ ప్రతి ఒక్క బార్డర్స్ బార్డర్స్ మధ్యలో శాంతి సమాధానం ఆయన దభా దేవా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విషయంలో ప్రార్థించిన ప్రభావ దేవా యొక్క దేశాల మధ్యలో కూడా ప్రభా శాంత సమాధానం దాయించిన ప్రభావ వాళ్ళు కూడా రక్షణ నవీన బిడ్డలు ఎంతో కాబట్టి ప్రభా వారి మీరు కాపాడండి రక్షించే ప్రభావ వారిని సన్నతికి నడిపించిన ప్రభావ అదే రీతిగా ప్రభువాన్ని చిత్తాంతంగా నడిపించాడు ప్రభావ దివా ఏజు ప్రభావ మరి శ్రీలంక విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ కరువు విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ ఏ ప్రభా కరువు వచ్చే ప్రభావ ఎంతో మంది ప్రభా అది కొట్టుకుని వెళ్ళిపోతున్నారు ప్రభా సరిగా తిండి లేక ఏమి లేక అలాంటి ప్రజలను కూడా ప్రభావ మీరు అక్కడ కాపాడండి రక్షించండి ప్రభావ దేవా మా దేశాన్ని కూడా మీరు కాపాడండి ప్రభావ మా దేశాన్ని కూడా ప్రభావ కరువు కాలంలో వచ్చినప్పుడు ప్రభావ ప్రతి ఒక్క విడ మీరు రక్షించండి కాపాడండి ప్రభావ ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రభావ మీరు నీ యొక్క వారికి దాయిచ్చిన ప్రభావ దేవా ప్రతి ఒక్క ఆత్మ రక్షణలోకి రావాల ప్రభావ దేవా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ప్రభావ వాటి అన్ని కూడా ప్రభావ పరిణి సన్నిధిలో మోరపెడుతున్న ప్రభా దేవా ఏదైనా ప్రభా నీ చిత్తాంతం నడిపిస్తుంది ప్రభా దేవాన్ని యొక్క మాటలు ఏంది ఏది జరగదు ప్రభా దేవా ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డ కాపాడండి రక్షించమని మా విన కులములు ప్రభా మా వేదన ప్రభా ఏ ప్రత్యోకాత్మక ప్రభావ నీ సున్నదికి రావాలనే ప్రభా మరి ప్రతి ఒక్క శ్రమాల నుంచి ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొంది ప్రభా నీ సున్నిధికి నడవాల ప్రభా దేవ అందరినీ మీరు రక్షించుకుని ప్రభా నీ రకడకి ప్రభా ఏ ప్రభా మరి మా అందరినీ కూడా ప్రభావ విషేకించిన సేవలు వాడుకోని ప్రభ ఈ చిత్తాంతంలో మమ్మల్ని నడిపించని ప్రభా దేవాన్ని యొక్క పరిశుద్ధ గుంపులు ప్రభావం మమ్మల్ని సీల్ చేసుకోబెట్టుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థండి ఆమెన్ ఆశీర్వాదం ఇస్తున్నాను సిస్టర్ మన ప్రభుత్వ క్రీస్తు యొక్క కృపయు కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన మన అందరి కుటుంబాలకి రక్త సంబంధులకి అలాగే తోటి సేవకులకి అలాగే అనేక సంఘాలకి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండును గాక అమీన్ లేదు మనం వచ్చిందన్నారు కదా ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు కదా నేను అవునా అదే మీ దగ్గర అని చెప్పను